తిప్పవయా అంటే ఆయన పని అసలు ఇప్పుడు అయిపోయింది మధ్యలోనే అంటాడట అబ్బోనే నోర్వజాలయ్యా గండివధర అబ్బోర్వజాలయ్యా దెబ్బల చేసి నేను మచ్చ నిచ్చలు రక్షించునట్టి లక్షిమగని పడి అప్పు అర్జునా ఏమిటయ్యా నీకేమో అలుపు లేదా ఏంటి చుట్టులో కూర్చొని చేయడానికే నాకు బాధగా ఉన్నది తట్టుకోలేను ఏం పర్వాలేదు అయిపోయింది కదా ఆ ఇయ్యా తిరుగు వెనక్కి తిరగవలసింది ఆ తిప్పినటువంటి వాడై ఆ గాంధీవాది పరికరములన్నిటినీ కూడా సమీ వృక్షం మీద పెట్టించాడట ఆ మరల ఆ దేవతలను ప్రార్థించేటప్పటికి దివ్యాయుధములన్నీ కూడా తన యొక్క ఆయుధముల అంతర్హితమైపోయినవి పేడి రూపాన్ని ధరించి తాను తొట్టిలో కూర్చున్నటువంటి వాడై ఉత్తరుణ్ణి మరల రజకునిగా చేశాడట చేసి ఆ ఉత్తరుడా కబురు పురానికి ఆ ఉత్తరుడు కౌరవులను జయించి వస్తూ ఉన్నాడని మీ తండ్రి గారికి మీ తల్లిగారికి కబురు పెట్టవయ్యా నేనా జయించింది నా సంగతి ఏమిటి నా పద్ధతి ఏమిటి ఎవరికి తెలియదు నేను జయించానంటే ఎవరు నమ్ముతారు కాదులే రేపు చదువుదాం అసలు విషయం రేపు చదువుదాం కానీ ఇవాళకి అలాగే కాని చెప్తాం మీరు అలాగే మీరు ఎలా చెబితే అలా అని ఆ ప్రకారంగా ఆ వెనకకు తిరిగినటువంటి వారై ఆయుధములనన్నింటినీ కూడా సమీవృక్షం మీద పెట్టించి వెనకకు బయలుదేరి వీరు వస్తూ ఉన్నారు ఆ త్రోవలో వెళ్ళి అనుమానపడ్డాడు దుర్యోధనుడు అసలు పదమూడు సంవత్సరాలు అయినాయా ఒక భటుణ్ణి పంపించాడట రహస్యంగా ధర్మరాజు దగ్గరకు వెళ్ళి అడిగిరా కనపడ నిండకుండానే అర్జునుడు బయటపడ్డాడు దీనికి ఏమంటాడు కాని అడిగిరా వాడు వచ్చి అడిగాడు అయ్యా ఇట్లా అడుగుతూ ఉన్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుడు భీష్ముడు వింటూ ఉండగా నేను చెప్పానని చెప్పు పదమూడు సంవత్సరములు నిండి నిండి నిండిని అని నేను అన్నానని చెప్పవయ్యా వాడు వచ్చి చెప్పాడే చాటుగా మరలా అందరి ముందు కాదు అయ్యా నిండిని అన్నాడండి వాళ్ళ సమక్షంలో చెప్పమన్నాడు వదిలే అట్లయితే సరే నింటే ఆ ప్రకారంగా ఆ వారు వెనకకు తిరిగారు విజయలక్ష్మి విరాజితుడై ఆ అర్జునుడు మరలా వెనకకు ఆ తానేమో మరల సారథ్యం చేస్తూ ఉత్తరుడేమో రథిగుణి చేసి వస్తూ ఉంటే ఈ లోపల వచ్చాడట ఉత్తరు ఆ విరాటుడు దక్షిణాన్నించి వచ్చాడు వచ్చి ఉత్తరుడేమయ్యాడని అడిగాడు అడిగితే అయా ఇక్కడ ఏదో కౌరవ సైన్యం అట వచ్చింది బృహన్నలని తీసుకొని వెళ్ళాడు ఏమిటేమిటి కౌరవ సైన్యం మీదకు బృహన్నల అని ఉత్తరుడా వీళ్ళ వల్ల ఏమో ఆ అక్కడికి వెళ్ళి మనం తట్టుముట్టు పోయాం ఎంతమంది పంపించండి మన సైన్యాన్ని అందరినీ కూడా అయితే ఆ సైన్యాన్ని పంపించండి అంటే ధర్మరాజు కంగభట్లో అన్నారట అవసరం లేదు ఆ నిన్నటి రోజున నీరు ఎలా జయములు పొందారు అలాగే ఆ బృహన్నల యొక్క సారథ్యంలో ఉత్తరుడు కూడా అలాగే జయమును పొంది తిరిగి వస్తాడు ఏం భయం లేదు సామర్థ్యం నాకు తెలుసు అని ఆ ప్రకారంగా మాట్లాడుతూ ఉండగానే ఆ భటులు వచ్చి చెప్పారట అయ్యా కౌరవ సైన్యాన్ని పుండు రెగ్గొట్టి గోవులను మరలించి విజయలక్ష్మి విరాజితుడై నీ కుమారుడు బృహన్నలతో కలిసి వస్తూ ఉన్నాడు అతని రథానికి బట్టినటువంటి కూడా రాళ్ళ ఏమిటి ఉత్తరుడు కౌరవ సైన్యాన్ని జయించాడా ఆహా ఏమి ఆశ్చర్యం ఏమి ఆశ్చర్యము ఆ కంకభట్లు నా ఆనందం పట్టలేకుండా ఉన్నది రా కాసేపు పాశికలాడదాం రా అయ్యా మీరు మంచి ఉత్సాహములో ఉన్నారు మీ పోటి వారితో ఇప్పుడు నేను జయించలేను ఆడి గెలవలేను అయినా జోదం మంచిది కాదు రావయ్యా కాలక్షేపం కొరకు సైరంద్రి ఆ సార్లు ఇటు తీసుకురాని ఆడటం మొదలుపెట్టాడట అటు సమయంలో ఆ చాటింపు వేయండి మన ఉత్తరుడు జయించి కౌరవ సైన్యాన్ని తిరిగి వస్తూ ఉన్నాడని అయా కాదు గృహన్నల సామర్థ్యం వలన ఇలా జయించి వస్తున్నాడని సాటింపేయండి కాకపోట్లో కొంచెము అదుపులో మాట్లాడు ఏదో ఇంతకాలం నుంచి నీ మీద గౌరవం ఉంచా ఇంకొక మాట అన్నామంటే మాత్రం సహించదు ముమ్మాటికి బృహన్నలే బృహన్నలే బృహన్నలే అంతే పేడి గడననుడుగమన్ననుడుగమను చూ నీకిచ్చినటువంటి గౌరవాన్ని నిలుపుకోలేక ఇలా మాట్లాడతావా అని ఆ వేసేటటువంటి ఆ గబతో సారితో ఒక పోటు పొడిచాడట మొఖాన పొడిచేటప్పటికి ఆ పుండు రక్తం కారుతూ ఉంటే ప్రక్కన ఉన్నటువంటి ఆ సైరంధ్రి ద్రౌపది ఆ రక్తాని పడనివ్వకుండా నొక్కి పట్టిందట ఏమిటది అయ్యా ఎల్లే ఉత్తమ బ్రాహ్మణుడు ఇతని యొక్క రక్తము ఎన్ని బొట్లు భూమి మీద రాలితే అంత అనావృష్టి అన్ని సంవత్సరములు కలుగుతుంది అందుచేత అలా తుడుస్తూ ఉన్నాను సరే అట్టి సమయంలో వచ్చేస్తూ వీరు వస్తూ ఉంటే ఆ దగ్గరకు వచ్చారట కానీ చూశాడు ధర్మరాజు అర్జునుడు కనుక చూస్తే ఈ పాటికి ఉత్తరునికి తెలిసి ఉంటుంది అసలు విషయం ఏమిటో ఇప్పుడు రాంగానే చెబుతాడు నా పరిస్థితి చూస్తే కోప్పడతాడు అర్జునుడు అని ఆ ఉత్తరుడు బాధపడతాడని అర్జునుడిని రానైపోకుండా ఆ పేడిని ఆ బృహన్నలను బయటే అడ్డుపెట్టి ఒక ఉత్తరుడినే రానియండి లోపలికన్నారు లోపలకు ఆ భటులు చెప్పారు అయ్యా బృహన్నలు గారు అవసరం లేదట ఉత్తరుడిని ఒక్కడినే లోపలికి రమ్మంటున్నారు వచ్చేసాడు వస్తూ ఉండగానే చూశాడు కంకభట్లు వంక అయ్యా ఏంటది ఆ ఘాటు అరే అబ్బాయి ఏంలే ఈయన నీవు జయించి వచ్చావు అని నేను సాటింపేయమంటే కాదు బృహన్నల బృహన్నలంటే నువ్వు ఒక్కోటి పొడిచాలి నేనే అదే మహాపురుషులే అలాంటి వారిని చేయవచ్చునా స్వామి మీరు అనుగ్రహించండి ఆగ్రహించవద్దు పర్వాలేదులేవయా ఇది ఏదోక ఆ నేను లేచినటువంటి వేళా మంచిది కాదు అందుకని ఇలా జరిగింది ఏం పర్వాలా ఆ కొడుకునంటూ ఉన్నాడై వినిపింపు మోనందనంబు తిరు వినిపింపు మోనందన వినతీల పేడి తోడీవు కౌరవుల గలవారి తోడ మనరించిన చందోనందన అయినా ఎలా జయించావు సహాయము ఎలా చేశావ యుద్ధం చెప్పువారి నట్టివారు రాజు రాజు పట్టునందు జట్టిమేటి జట్టి మగల నెట్టులోచ్చి జైము చే పట్టినావు నాదు పట్టి నా కడుపునందు వారి డుపును బుట్టి నట్టి జట్టు లేక వినిపెంపు మోనందనంగే యాజి సోరులనిచే భంగమందు అంగరాజునే విధమున లంగజేసి నాడు వెంకటాక్షను కృపాకరించు విష్ణుడు నిన్ను సర్వాంగం సౌఖ్యం విని ఆ వెంకటాక్షు రక్షించేటటువంటి జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు నీ దేహంలో ఉండి నేను రక్షించినందువల్ల క్షేమంగా ఉన్నావు కదా అరే కౌరవులు సామాన్యులు కారు వారిని భీష్ముడు ద్రోణుడు కృపుడు కర్ణుడు ఎలా జయించావు తండ్రి నా పరాక్రమం ఏమని చెప్పమంటావు ఆ నా పరాక్రమం మీకు తెలియదా లోకానికి తెలియదా నేను కాదు పాడు కాదు ఒక మహాపురుషుడు వచ్చాడు నన్ను నిమిత్తంగా చేసుకొని మొత్తం ఆయనే చేశాడు ఆహా అంతటి మహాపురుషుడు ఏడి మన ప్రశంసలు మన కానుకలు అందుకోకుండా ఇటెళ్ళాడయ్యా వస్తాడు ఇవాడో రేపో వస్తాడు ఎలా చేశాడంటే యుద్ధము దోసకాయలు పరపర గోసినటులా చెరకు గడలను కత్తిచే దరిగినటులా బాడిసలను దారువల చెక్కు భంగిన తడు సమరమున పురుషేనా సంహరించే అందరికి మెత్తగా దిగేవి అవి చొరకాయలు దోసకాయలు మీకు చెప్పవసర దోసకాయల్ని ఎంత సులభంగా గూయగలుగుతాము చెరకు గడలను కత్తి చే నరికినట్టులా చెరకు గడలను నరికినట్లు బారి ఆ పొయ్యలను పెగ్గొట్టినట్లుగా ఎలా చేస్తారు అలా తుంపులు తుంపులు తుంపులు చేశాడు టిక్కనగారు వర్ణించాడు రంపముతో కోసినట్లుగా పెద్ద బాడితో చెక్కినట్లుగా రోడ్ల మీద రోడ్లో వేసి కొట్టినట్టుగా అన్నాడు పిండి పిండి కొట్టేసాడట ఆ ప్రకారంగా నరికాడయా నేనా ఆ మహాపురుషుడు అంత పని చేశాడు కనుక మనకి జయం కలిగింది రేడి రేపు వస్తానన్నాడు రేపు కనపడతాడు తప్పనిసరిగా కనపడకుండా ఉండడు అని చెబితే ఆనందపడ్డాడట అట్టి సమయంలో ఆ కుమారుణ్ణి తీసుకొని ఆ సుధీక్షని దగ్గరకు వెళ్ళిపోయాడు ఆ విశేషములన్నీ కూడా చెప్పటానికై అట్టి సమయంలో ఆ రాత్రిపూట ఇక అయిపోయింది వచ్చినటువంటి పని పదమూడవ సంవత్సరం పూర్తి అయిపోయింది కనుక పాండవుల ఐదుగురు కూడా ద్రౌపదితో సహా ఒక చోట సమావేశపడ్డారు ఆ రాత్రికి ఏమిటి మనం ఎలా రేపు బయట పడాలి ఎలా కనిపించాలో ఆ ప్రకారంగా ఇలా అని నిర్ణయించుకోవడానికే అలా చేరారట చేరితే వంచినటువంటి తల ఎత్తటం లేదట ఏమిటి ఈ గంటు చూస్తే వీళ్ళు ఎక్కడ బాధపడతారో కోపం చెందుతారోనని అర్జునుడు అన్నాడు కదా భీమునితో అనయా ఏమిటి ఆయనతో చెప్పకుండా వెళ్ళానన్నా ఏమిటి నా ముఖం వంక చూడటానికి ఆయన బాధపడుతూ ఉన్నట్టుగా ఉన్నాడు తల ఎత్తటం లేదు ఆ విషయం ఏమిటో కొనుక్కో నీ ఒక్క ముఖమే కాదయ్యా మా ముఖాలు చూడటల్లా మరి ఆయనకి ఏమి కోపం కలిగిందో మనం ఏం తప్పు చేశామో అంటే ఆ తల ఎత్తాడట నాయనా మీ వల్ల అయినటువంటి దోషం కాదయ్యా పొరపాటున విరాటుడు ఇలాంటి పని చేశాడు మీరు ఎక్కడ ఆగ్రహించుతారోనని ఆ ఇలా తల ఉంచాను అంటే భీముడు అన్నాడట ఆహా ఏమిటేమిటి అంతటి పని చేసిన నరుడా నీ యొక్క ప్రతమ పొంపు తెలియక రేడు జమసమునకు పంపించదు ఎవరో ముదురు నేడు తన కొలది ఎరుగంత పని చేసిన రేడు తన శక్తి ఏమిటో తెలుసుకోకుండా నిన్ను ఇంత పని చేస్తాడా యమసదనమునకు పంపించద ఎవరు ముదురనేడు ఆ ఎవరు అడ్డు వస్తారు చూస్తాను ఒక్కొక్క చేస్తాడు ఆడు అంటే ఆ నువ్వు అంత పని చేస్తావనే తల ఎత్తటల్లా అంత పని చేయబోకు జీవదాయకుండ శిక్షించిన దోషము చాలా సంవత్సర కాలము అతని యొక్క వృద్ధిలో మనము ఏ విధమైనటువంటి బాధ లేకుండా నిర్వర్తించుకున్నాం గనక ఆ మీరు కోపం జందవద్దు ఆ పని చేయవద్దు ఉండండి అంటే చెత్తం అలాగేనన్నారట రేపటి రోజున మనము స్నానములు చేసి మాల్యములు ధరించి ఆ విరాటు కొలువులోకి వెళ్దాము అని నిశ్చయించుకున్నారు అతి సమయంలో రెండవ రోజున తెల్లవారింది వెళ్ళి కొలువు తీరన్నారట విరాటుడు ఇంకా రాలేదు ధర్మరాజు సింహాసనం మీద కూర్చోబెట్టారు నలుగురు తమ్ములు ప్రక్కన కూర్చున్నారట పరివారం అంతా కూడా మామూలుగానే వచ్చేసి అక్కడ పరివేష్టించి ఉన్నది అటు సమయంలో వచ్చాడు కుమారుణ్ణి వెంట విరాటుడు వచ్చి చూశాడ ఆహా ఏమయ్యా కంకభట్లో ఎంత పొగరెక్కింది నీకో సంవత్సరం నా కొలువులో ఉండి తినేటప్పటికీ నా సింహాసనం మీద గాక నన్ను చూసుకోడా అగౌరవంగా లేవకుండానే కూర్చున్నావే ఏమిటి అంత గర్వం అంటే ఆ అర్జునుడు అన్నాడట రాజా ఎవరనుకున్నావా ఆయన ధర్మం ధర్మం ధరా తల మెల్ల బాలించి తేజదిన ధర్మరాజత బిడి ప్రబల నిషాటుల నాజీ ృకోదరుడితడు విజితం సమంబక విగ్రహ సుందరోజలుడై నటిన కులుడితడు సకల శాస్త్రా విచార పారగుడైనా సహదేవుడితడు సాగ సంబున పురోహితంబు వా పాక కార్యంబు వాజి గోపాలనంబు సలుపు చుండిరి కాళ వసంబువల తప్పదు గదైయ పూర్వతుదము మహిష రాజా ధర్మం ధర తల కురువంశమునకు మూలపురుషుడై ఖ్యాతి గడించినటువంటి సక సమస్తమైనటువంటి రాజులను జయించి రాజసూయము చేసినటువంటి మహాపురుషుడు ధర్మరాజయ్యక హిటింబాది ప్రబల బలాడ్లైనటువంటి అనేక మంది రాక్షసులను సంహరించినటువంటి బహుడు హిడింబాసురుడు ఆ అనేక మందిని ఆ కీచుకుణ్ణి ఇలాంటి వారిని అందరినీ కూడా చంపినటువంటి మహాపురుషుడు భీముడు సమస్తమైనటువంటి అశ్వములను శిక్షించి అశ్వ శాస్త్రములో నైపుణ్యము కలిగినటువంటి ధర్మ నా నకులుడితడు నీ గోవులను శిక్షించి సమస్తమైనటువంటి ధర్మశాస్త్రములు తెలిసినటువంటి వారిలో మేటి నారదాదులు ఆ రాజసూయ సమయములో ఆ సహదేవుని యొక్క గొప్పతనాన్ని శ్లాఘించారు అలాంటి సహదేవుడు ఇతడు పౌరోహిత్యం చేశాడు ఈయన వంటలు చేశాడు గోవులను కాపాడాడు గుర్రములను శిక్షించాడు ఇలాంటి పనులు ఎందుకు చేయవలసి వచ్చింది తప్పదు పూర్వకృతము మహీసృతమైనటువంటి దోషము వలన ఈ సంవత్సర కాలం మేము ఎంత పని చేయవలసి వచ్చిందయా మీరెవరనుకున్నావు అంటే మహదానంద పడిపోయాడట సంతోషపడ్డాడు పాండవులు తిరుగులేడు అంతవరకు చెప్పి ఊరుకున్నాడట అట్టి సమయంలో భీముడు లేచాడు లేచి దండముంది దృష్టి కై అనిలో ప్రకృష్ట శౌర్యము చూపి దూర్జటి గదిగ సందుష్టి కూర్చి మేఘముతో నమర్చలోకములు ప్రవర్తించి చక్రికృపాప్త నిర్విక్ర పరాక్రమ ప్రక్రియ చేస్త నీ కుమారు గలసి వరా నీ కములనుకతో గేచు వర శృంగి నీ వచ్చి మోదంబు నీ కోసంగి నటి మహనీయుడితడు అర్జును ఖాండ్యంబు మండించి చండగాండివ కోదండముంది అయా ఎవరు ఈనా ఖాండవనాన్ని దహించి అగ్నిహోత్రుని చేత గాంధీవాన్ని గ్రహించి దేవతలను ఇంద్రాదులను ఓడించినటువంటి మహాపురుషుడు మర్చేహముతో నమర్చలోకములో ప్రవర్తించి మానవ దేహంతో ఐదు సంవత్సరములు దేవేంద్రుడు యొక్క అర్ధ సంహాసనం మీద ఉన్నాడు అర్జునుడు అక్కడికి వెళ్ళి అలాంటి వాడున్ను చక్రికృపాప్త నిర్విక్ర పరాక్రమ ప్రక్రియ చేష్టపముల ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి దిక్కులను జయించి రాజుల చేత కప్పములు కొని వచ్చినటువంటి వాడు నిన్న దృష్టి గుర్చి మూకాసురుని కొరకై సాంబమూర్తితో పట్టుబట్టి ఆయన ఓడించి ఆయన ప్రీతి చేత వరములు పొందినటువంటి వాడు నిన్నటి రోజున కౌరవ సైన్యాన్నంతా కూడా చీల్చి చెండ నీ గోవులను మరలించి నీ కుమారును రక్షించినటువంటి ఇతడే నయా అర్జునుడు అంటే ఇక ఆయన ఆనందానికి ఆ అవధుల్లేవట ఒక్కసారి ఆ ధర్మరాజు పాటముల మీద పడ్డాడు నగు ఆ భీమార్జులను నకుల సహదేవులను వరసరే ఒక్కొక్కరిని కౌగలించి మహాపురుషులారా మీ యొక్క అనుగ్రహం చేత ఆ నిన్న మొన్న ఆ పెద్ద ప్రమాదముల నుండి నేను తప్పుకొని సురక్షితంగా ఉన్నాను ఈ రాజ్యమంతా మీదే ఇచ్చేశాను మీకు నువ్వు అక్కడే కూర్చో నేను ఇక్కడే కూర్చుంటా యుద్ధం అవసరమైతే నేను కూడా నీకు సహాయంగా ఉంటాను అంటే ఉత్తరుడు అన్నాడట తండ్రి రాజ్యం ఇస్తావా ఎక్కడది రాజ్యం మనకి సుశర్మ కౌరవుల చేతిలో ఏమైపోయేవాళ్ళము రాజ్యం వాళ్ళు మనకి మనకిచ్చింది మనం వారికి ఇచ్చేది లేదు నూత్రమైనటువంటి కానుక ఇవ్వాలి కనుక ఆ అమ్మాయిని పిలిపించు ఉత్తరుని తీసుకొని వచ్చి అర్జునుడికి ఇద్దాం అంటే అలాగే అని పిలిపించాడట పిలిపించితే అర్జునుడు అన్నాడు కదా రాజా అలా కాదండి ఒక సంవత్సర కాలం నా దగ్గర విద్య నేర్చుకున్నది గాని పుత్రిక గాని మరదలు గాని ఒకే సమానమైనటువంటి స్థితి గనుక నన్ను లోకమంతా కూడా స్త్రీలోలుడని గర్హించుతారు గనుక నేను వివాహం చేసుకోవటం బాగోదు హరి మేనల్లుడు మహాపరాక్రమశాలితో సమానమైనటువంటి వాడు అభిమన్యుడు వరించుని సరోజానన్ ఈమెను అభిమన్యుడు వివాహం చేసుకుంటాడు గాని నేను కాదు అది లోక విరుద్ధము పద్ధతి కాదన్నాడట ధర్మరాజు ఆజ్ఞాపించాలి మనము నిర్వర్తించాలి స్వామి ఏమంటారు చాలా బాగా ఉన్నది ఆ మీతో వెయ్యి అందటానికి మాకు ఏ విధమైనటువంటి ఆ కొరత లేదు సంశయం లేదు అలాగేనని ఆ నిశ్చయించుకున్నారట అతి సమయంలో ద్వారకా నగరానికి కబురు చేశారు స్వామి ఆ సుభద్రతో మిగిలినటువంటి తన యొక్క అష్ట భార్యలతో బలరామ సాక్షికి వారిని కూడా వెంట ఇటు ఆ ద్రుపద నగరానికి పెట్టారట వారందరూ కూడా వివాహమునకు తరలి వచ్చారు వచ్చి ఆ మహావైభవంగా ఆ ఉత్తర అభిమన్యుల యొక్క వివాహము పెద్దలందరూ కల కలిసి అక్కడ ఆ నిర్వర్తించారు కలంబరాలు ఎలా పోసుకున్నారు అనేటటువంటి విషయాన్ని ఒక చిన్న తేట గీతిలో టిక్కెన దోళుల నిను పొందజేయో కొండొరుల దోయుల నిను పొందజేయో అక్షత ప్రకరముల బోసిరి బోసిరీ మందారకల్లు ఆ చేతిలో ఉన్నటువంటి అక్షతులు ఉన్నవే ఒకరి శిరస్సుల మీద ఒకరు ఆ ఎత్తి పోశారట ఎలా ఉన్నది అంటే రెండు పూల వృక్షములు ఒకదాని ఒకటి పువ్వులు చల్లుకున్నవా ఆ దేవతాలోకంలో ఉండేటటువంటి కల్ప తరువులు ఆ ప్రకారంగా వారిద్దరు కూడా అక్షతలు ఒకరి శరస్సును ఒకరు అలా తలంబ్రాలు పోసుకున్నారు అని చెప్పాడు కనుక ఈ ప్రకారంగా జగదీశ్వరుడైనటువంటి సర్వవిధములా వారిని కాచి రక్షించినటువంటి శ్రీకృష్ణ యొక్క అనుగ్రహం చేత ఉత్తరాభిమన్యుల యొక్క వివాహం జరిపించి మాండవులు విరాట నగరములో సుభిక్షుముగా ఉందిరి జాయ్ శ్రీమద్రమారమణ గోవిందోహటా సవరణ గోవిందోహ ఇటువంటి పిచ్చి పాలు మనకు మంగళము రుక్మిణీ వర మంగళమానంద నిలయ మధుసూదనా సన్ మంగళము దేవకీ సుత మంగళమిదనీకు భక్త మందార లోపల హార్త తీసుకు ఇచ్చి ఇటు బయటకు తీసుకురా శ్రీమద్మారమణ <laughs> గోవింద్